ఈతడు తారక బ్రహ్మమితడు మాదేవుడు కౌతకానజెప్పే వినగదరే ఓజనులు రాముడు ఇందీవర శ్యాముడు నానా సార్వభౌముడు షోడస కళా సోముడు సోమటి రాక్షసులను సుత్తుమురు కామిత పలములిచ్చి కాచినాడు సురళ పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున విస్తీర్ణుడు వాహన సుపర్ణుడు ఆర్ణవము దాటి రవణాదుల గెలిచినాడు నిర్ణయించి చెప్పరాదు నీడీత వరుడు సీతకు పరాత్పరుడు కోదండ దీక్షాకురుడు దివ్యామోఘరుడితడు నిరతి శ్రీవేంకటాద్రి నిలవై ఉండేటివాడు సరి భరతలక్ష్మణ తెృప్న సహితుడు